పూర్వం లౌకికము స్థూలం అది మొట్టమొదట పూర్వం అంటే మొట్ట మూడు అన్నారు కదా మూడు ఆ మూడు క్రమం కదా త్రివిధే జ్ఞేయ క్రమేణ ఆ క్రమం ఏమిటో చెప్తున్నారు మొట్టమొదటి పూర్వం అంటే మొట్టమొదటిది అది లౌకికము అది స్థూలము కూడా లౌకికం ఎప్పుడు స్థూలంగా ఉంటుంది శుద్ధ లౌకికం ప్రవివ్యక్తము సూక్ష్మంగా ఉంటుంది అంటే స్థూలం అంటే జాగ్రత్తం అని అర్థం ఏమంటే మొట్టమొదట ఈ జాగ్రత్త అవస్థ ఎందుకు పెట్టుతున్నారు కానీ మొట్టమొదట స్వప్నంనో మొట్టమొదటి సుషుప్తనో అని వచ్చు కదా అంటే దీన్ని పూజ స్వామిజీ చెప్పారు ఈ మాట ఎందుకు పెట్టారంటే ఈ చర్చంతా జాగ్రత్త చేస్తున్నారు కనుక ఈ పాటలు చెప్పడం వెళ్ళడం ఈ ప్రసంగం ఈ చర్చంతా జాగ్రత్త చేస్తున్నారు కాబట్టి పూర్వం జాగ కాబట్టి దానికి మొదటి స్థానాన్ని ఇవ్వండి ఫస్ట్ ప్లేస్ దానికి ఇవ్వడం పూర్వం లౌకికం స్థూలం తదభావేన పశ్చాత్ శుద్ధం లౌకికం తదభావేన ఎలా ఉంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ విశేషస్ భాష్యకారో ఆ జాగ్రత్ ప్రపంచమంత ఇథంభూతలక్షణే తృతీయా తదభావేన ఆ తృతీయ విభక్తి అర్థం ఏంటంటే ఆ మొత్తం కట్టగట్టే ఆ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా విలీనమైపోతుంది మొత్తం సబ్జెక్ట్ తో సహా వీడు వీడి సంసారం వీడి సంపదలు వీడి భోగాలు వీడి దేవుళ్ళు వీడి వ్రతాలు అన్నీ కట్టగట్టుకుని విలీనమైపోతాయి అప్పుడు ఆ నిద్రలో స్వప్నావస్థ వస్తుంది అందుకోసం ప్రదాభావేన తర్వాత పశ్చాత్తంటే రెండోది ఎందుకంటే జాగరితన తర్వాత స్వప్నం అంటే మీ నిద్ర జాగ్రత్త అవస్థ నుంచి డైరెక్ట్గా స్వప్నావస్థలోకి వెళ్తాడని కాదు మన చర్చలో జాగ్రత్త తర్వాత స్వప్నాన్ని చెప్పుకుంటున్నాం పశ్చాత్ స్వప్నం ఆ స్వప్నానికి ఒక అందమైన పేరు శుద్ధ లౌకికము ఈ పేరు మొట్టమొదటి ఈవేళ క్లాసుకు వచ్చిన శుద్ధ లౌకింగా ఉంటాడు ఏమిట్రా స్వప్నాన్ని కొట్టుకుంటారు కానీ చూసి ఉన్నాము చూడండి మీరు స్వప్నాన్ని గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి స్వప్నంలో ఏమవుతుందో తెలిసిన ఎన్ని పదార్థాలని మీరు స్వప్నంలో చూస్తారో అవన్నీ ఆ క్షణంలో పుడతాయి మీరు కొండ చూస్తారు కొండ చూస్తారు నది చూస్తారు అక్కడ ఒక ఒక పదేళ్ల కుర్రాన్ని చూస్తారు సపోజ్ మీరు మీరు చూస్తున్నారు మీరు మధ్య వయస్సుకులు నలభై ఏళ్ళు మీ వయస్సు ఇప్పుడు కొండ వయస్సు ఎంత ఐదు కోట్ల సంవత్సరాలు నది వయస్సు అంతా పదివేల సంవత్సరాలు ఈ కుర్రాడి వయస్సు పది సంవత్సరాలు మీ వయస్సు నలభై సంవత్సరాలు ప్రతిదానికి కూడా పెద్ద ప్యాస్ట్ గతం ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ కొండ నది ఆ కుర్రాడు మీరు అందరూ కూడా వదే ఒకే క్షణంలో అక్కడ ప్రకటమైనారు ఒకే క్షణంలో ఒకే క్షణంలో ప్రకటమైన ఏమనిపిస్తుంది అన్నీ కూడా ఆ పెద్ద గతం నుంచి అలా కొట్టుకొస్తున్నాయి అని అనిపిస్తుంది ఇది స్వప్నంలో జరిగే పరిస్థితి బేకింగ్ స్టేట్ కూడా అంతే జాగ్రత్త అవస్థ కూడా అంతే జాగ్రత్త అవస్థ కూడా అంతేనండి ఇప్పుడు వీడంటాడు ఈమె నా నలభై ఏళ్ల భార్య అంటాడు నలభై ఏళ్ల కాపురం చేసిన భార్య అంటాడు ఈమె నలభై కాపురం చేసిన భార్య అంటాడు ఈ నలభై ఈ నలభై ఏళ్ల ఈమె భార్య అయి ఉండుట ఆ భార్యకు వీడు భర్తయి ఉండుట ఇదంతా కూడా ఇప్పటి జాగ్రత్త అవస్థలో ఉన్నది క్షణికం అండి సర్వం క్షణిక ఎవ్రీథింగ్ ఈజ్ మూమెంటరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టంటేనియస్ మీరు ఆలోచిస్తే తెలుస్తుంది నేను అప్పటికీ ఆలోచించే ఆలోచిస్తే తెలుస్తుందని అంటూనే దానికి ఎంత వివరణ ఇవ్వడానికి సంభవమో అంత వివరణ ఇస్తూనే ఉన్నాను నేను ఒకటి గమనించా నేను అంటే ఇలా పాఠం చెప్తూ ఉంటే నేను గమనించింది ఆబ్జెక్టివ్గా గమనించా ఒకటి కాదు అదేమిటంటే అక్కడ భాష్యకారులు కానీ లేక టీకాకారులు కానీ చాలా అలతి పదాలతో రెండు మూడు పదాలతో చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయిన దాన్ని పట్టుకుని నేను సాగదీసి సాగదీసి చాలా సమయాన్ని నేను వినియోగిస్తున్నాను అని నాకు అనిపించింది ఇది ఇలా ఈ సాగదీయడం ఈ ఛాదస్థం ఇది మనకి శోభయా కాదా అని కూడా దీని మీద కొంత ఆలోచించాను ఆలోచించి ఇప్పుడు ఫోన్లో ఇప్పుడు ఇంక ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ ఉంటుంది ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాంధుక్యంతో బాంధుక్యం అలాంటి శాంతి అయిపోతుంటే ఇంక ఇప్పుడు ఈ జాతస్థం మంచిగా చేయడానికి విచారం కూడా అనవసరం ఏదో నడిచింది ఇంతవరకు నడిచిందే ఈపైన నడుస్తుంది కొత్తగా కావాలంటే సడన్గా మార్పులు ఏమొస్తాయి ఇంతవరకు ఎలాంటి మనిషో ఈ కూడా అలాంటి మనిషిగానే ఉంటాడు కానీ ఇప్పుడు ఆ మనిషి మారిపోయి కొత్తగా నవమనుషులాగా అయిపోడు కదా ఎనీవే సో అంటే నా తాత్పర్యం ఏమిటంటే దీన్ని వర్ణించి చెప్పడంలో కూడా చాలా క్లేశము కలదు నా అభిప్రాయం సో వేకింగ్ స్టేట్లో మనకేమనిపిస్తుంది ఈమె నాతో నలభై ఏళ్ల కాపురం చేసుకున్న భార్య వీడు ఇరవై ఏళ్ల కొడుకు అని అనిపిస్తుంది నేను యాభై ఏళ్ల వాడిని ఇన్ని అనిపిస్తుంది నేను అరవై ఏళ్ల వాడిని అనిపిస్తుంది కానీ వాస్తవంలో వీడి వయస్సు క్షణికమే ఆమె ఆమె అంతా మొత్తం ఆ ప్రపంచం అంతా కలిపి అప్పుడే వచ్చిందండి అప్పుడే వచ్చిందండి వీడి మనస్సు ఇంకో దాని మీద ఇంకపోతే పోయింది ప్రపంచం ఆ క్షణంలోనే వచ్చిందది ఇన్సిడెంట్ అయినెస్గానే వస్తుంది ఆ క్షణంలో వస్తుంది అది మీరు మరి అర్థం చేసుకోవాల్సింది ఈజ్ ఇన్సిడెంట్ అంటే ఎందుకంటే ఒక వస్తువు ఎప్పుడుందంటే అది ఎప్పుడు మీ చేత చూడబడిందో అప్పుడే ఉంటుంది అది జ్ఞేయము జ్ఞానంతో పాటుగా ఉంటుంది జ్ఞానాన్ని విడిచి జ్ఞేయం ఉండదు ఇప్పుడు ఘట జ్ఞానం లేకుండా ఘటం ఉంటుందా ఉండదు ఘట జ్ఞానంతో పాటే ఉంటుంది ఘటం ఈ ఘట జ్ఞానం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఘట జ్ఞానం కాబట్టి ఘట జ్ఞానం యొక్క వయస్సంతా క్షణం ఘట జ్ఞానంలో విషయమైన ఘటం యొక్క వయస్సు అంతా పదేళ్ళు ఎవడు చెప్పాడండి ఇది మీకు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఫిలాసఫీ ఘట జ్ఞానం యొక్క వయస్సు యొక్క వయస్సు కూడా అంతే ఉంటుంది మరి దానికి పదేళ్ళని రాసి పెట్టారే అంటే పదేళ్ళనే భా అనే సంస్కారంతో సహా అది క్షణికం పదేళ్ళనే సంస్కారం ఈ సినిమాకి వెళ్ళారండి ఒక ఆయన యాభై ఏళ్ళ వయస్సు ఉంటుంది ఒక కురాడికి పదేళ్ల వయస్సు ఉంటుంది ఇద్దరు వయస్సు ఎంతండి క్షణమే అప్పుడే అప్పుడే ఇద్దరు వయస్సు అప్పుడే వాడు తెర మీదకి వచ్చాడు ఈ కుర్రాడు తెర మీదకి వచ్చాడు ఒక క్షణం ఈ కుర్రాడి వయస్సు ఒక క్షణం ఆ పెద్ద ఆయన దట్ ఈస్ ది ఫ్యాక్ట్ కాబట్టి ఊరికే మనస్సు అలాగా భ్రమ కల్పిస్తుంది ఒక పెద్ద గతాన్ని అలాగా హిస్టారిక్ సెన్స్ ఒకదాన్ని కల్పిస్తుంది మనస్సు మనుషులు హిస్టరీ యొక్క బరువు కింద నలిగిపోతూ ఉంటారు ఇది దీని నుంచి బయటపడ్డ మహాత్ములు చాలారు అరుదు హిస్టరీ ఎప్పటికీ వీడి గత చరిత్ర గుర్తుకొస్తూ ఉంటుంది నలిగిపోతూ ఉంటాడు మనుషులే కాదు సమాజాలు కూడా ఇప్పుడు రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ వార్స్ ఉంటాయి ఆ ఫ్యాక్షన్ వార్స్ ఎందుకు ఉన్నాయి హిస్టరీ కారణంగా ఉన్నాయి హిస్టరీ మా ముత్తాతను వీళ్ళు చంపాడు కాబట్టి వీళ్ళని నేను చంపుతాను ఆ ముత్తాత నుంచి ఈ ముత్తాతను స్మరించుకుని స్మరించుకుని విస్మరించుకుని మీరు వెళ్ళి బాంబులేసి చంపేసి హిస్తరీ ముత్తాతను స్మరించి ఫ్యాక్షన్ వార్స్ అంటే దే ఆర్ ఎంటైర్లీ పీపుల్ ఆర్ అన్నర్ ది బర్జెన్ ఆఫ్ హిస్టరీ సమాజాలు కూడా అంత ఇండియాలో ప్రోగ్రెస్ రాకపోవడానికి ఒక హేతు ఏమిటంటే ఇండియా ఈజ్ బర్జెన్ బై హిస్టరీ హిస్టరీ బర్జెన్ ఎక్కువ ఇండియా మనం ఏమంటాం అమెరికా ఈజ్ ఎ వెరీ యంగ్ నేషన్ అంట అంటే అమెరికా హిస్టరీ అంటే అంతా కలిపి కట్టగట్టు రెండు వందల యాభై ఏళ్ళు ఉంటుంది దాని వయసు అంత అంతకుముందు ఏమీ లేదు అమెరికన్ హిస్టరీ అంటే టూ ఇయర్స్ బ్యాక్ శురు అవుతుంది అది అంతకుముందు ఏముందో ఎవరికీ తెలియదు అంతకుముందు ఎవరు ఇండియన్స్ ఉండేవారు ఏదో అయిందంటే అదే ఇండియన్ హిస్టరీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికీ హిస్టోరియన్స్ ముఘల్ పీరియడ్లో గురించి దెబ్బలాడుకుంటూనే ఉంటారు ఐహెచ్ఆర్సి అని ఇండియన్ హిస్టారికల్ రీసెర్చ్ సెంటర్ అనేది ఉంది దాంట్లో ఒకటికి ఇంకొకటికి పడదు ఎందుకంటే ఒక కమ్యూనిస్టుల హిస్టరీ వేరు బీజేపీ వాళ్ళ హిస్టరీ వేరు కాంగ్రెస్ వాళ్ళ హిస్టరీ వేరు కాంగ్రెస్ వాళ్ళ హిస్టరీలో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఉంటారు ఇంకెవళ్ళో ఉండరు మధ్యలో గుల్జారీ లాల్ నందా గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళు ఎవరో ఉండరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళకి హిస్టరీ అది ఇంకా బీజేపీ వాళ్ళకి హిస్టరీ వాళ్ళదో ఇద్దోరో హిస్టరీ వాళ్ళ ఇంకోళ్ళు ఉంటే వారి కొళ్ళు ఉండవు వాళ్ళకి వాళ్ళే కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అక్బరు ఒకటే అంట ఒకటే లోపించి ఔరంగజీబీకి అక్బర్కి తేడా లేదండి అక్బరు ఔరంగజీబు అంత దుష్టుడు కాదు ఆయన కొంచెం బీర్బల్ని వీళ్ళన్ని పైకి పొట్టుకు వచ్చిన వాడు అయ్యేగా ఇప్పుడు బీర్బల్ పండితుడు బీర్బల్ అంటే హిందూ అయ్య సో అక్బర్ని ఔరంగజీబిని ఒకే కాట కట్టేయటం అన్నది అంత పద్ధతి కాదు అని నాకు నేను పెద్ద హిస్టరీ పెద్ద తెలుసున్నవాడిని కాదు నాకు తెలుసున్నది నేషన్స్ ఆర్ క్రష్డ్ అండ్ ఆఫ్ ది బర్డన్ ఆఫ్ హిస్టరీ ఫ్యామిలీస్ కూడా అంతే మనుషుల ఇండివిజువల్స్ కూడా అంతే వీళ్ళందరూ మరిచిపోయేటువంటి సత్యం ఏమిటంటే మొత్తం హిస్టరీ అంతా కూడా ఆ క్షణంలో అది అది ప్రకటన అవుతుంది వీడు నేను అరవై ఏళ్ల మనిషిని అనుకుంటాడు ఆ క్షణంలో ఆ సబ్జెక్ట్ నేననే అనుకుంటాడు చూసారే ఆ నేనులో అరవై ఏళ్ళ హిస్టరీతో సహా నేను ప్రకటన అదే క్షణంలో ప్రకటమవుతుంది అంతకు ముందు క్షణంలో ఆ హిస్టరీ ప్రసక్తి లేదు ఆ నేను లేదు ఆ క్షణంలో ప్రకటమవుతుంది అంతే నిద్రలేస్తూనే నేను అరవై ఏళ్ళ పర్సన్ని అనుకుంటాడు అంతే వాడి హిస్టారిసిటీ అంతా కలిపి ఆ క్షణంలో ప్రకటన అవుతుంది హిస్టారిక్ సెల్ఫ్ అంటారు కాబట్టి తర్వాత ఈ జగత్తు చాలా సాలిడ్ సాలిడ్ వరల్డ్ అంటారు అంటే చూడండి ఈ టేబుల్ చూడండి ఎంత సాలిడ్గా ఉందో వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంది కదా సాలిడ్గా ఉంది కదా కాబట్టి అది సత్యము అని అనుకుంటారు చూడండి ఇది సాలిడ్గా ఉంది అని మీకు ఎలా తెలిసింది సెన్సెస్ వల్ల తెలిసింది ఇంద్రియముల వల్ల తెలిసింది కాబట్టి ఇది సాలిడ్గా ఉందన్నప్పుడు ఇంద్రియములే ఇది అండ్రియల్గా ఉంది ఫ్లిమ్జీగా ఉంది ఇది సత్యం కాదు అన్నప్పుడు ఇంద్రియములే కావడం సినిమాకి వెళ్ళారు సినిమా అంతా తెలుసుకుంటున్నారు దేనితో తెలుసుకుంటున్నారు ఇంద్రియాలతోటే తెలుసుకుంటున్నారు జగత్తును తెలుసుకుంటున్నారు ఏమైనా తేడా ఉందా తెలుసుకునే పద్ధతిలో కానీ తెలుసుకునే సాధనాల్లో కానీ మార్పు ఏమైనా ఏమీ లేదు సినిమాని ఏ ఇంద్రియాలతో తెలుసుకుంటున్నారో జగత్తును కూడా అదే ఇంద్రియాలతో అదే విధంగా తెలుసుకుంటున్నారు నాట్ ఇన్ డిఫరెంట్ వే అటువంటప్పుడు సినిమాని తెలుసుకున్నప్పుడు కలిగిన జ్ఞానములో విషయమైన సినిమా మిథ్య మిగతా అప్పుడు జ్ఞానంలో విషయమైన జగత్తు సత్యము అని మీరు అనుకునే హక్కు మీకు ఎక్కడిది కాబట్టి సో జగత్తు అది చాలా దృఢము అనేటువంటి అభిప్రాయము తప్పు తర్వాత నేను అనే అహంకారం చాలా దృఢంగా సత్యంగా భాషిస్తున్నాను నేను అనే అహంకారం కాబట్టి ఇది సత్యము అని మీకు అనిపిస్తుంది కర్తృత్వం భోక్తృత్వం ఇవన్నీ గట్టిగా భాషిస్తూ ఉంటాయి కాబట్టి నేను అనే అహంకారము సత్యము సబ్జెక్ట్ ఈజ్ రియల్ సబ్జెక్ట్ రియల్ అయితే ఆబ్జెక్ట్ కూడా రియల్ అవుతుంది అని మీరేమో అంచనా వేస్తారు జాగరణ వస్తులో మరి అదే కదా అంచనా వేసేది సో సో డ్రీమ్ ఈగో ఉంటుంది డ్రీమ్ ఈగో అంటే స్వప్నంలో ఉన్న అహంకారము ఆ సమయంలో స్వప్న సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది అహంకారం దృఢంగా ఉన్నట్టు అనిపిస్తుందా లేకపోతే ఫ్లింజీగా ఉండి ఉండనట్టు అనిపిస్తుందా జాగ్రత్త అవస్థలో ఎంత గట్టిగా మీకు ఆ అహంకారం అనుభవానికి వచ్చిందో స్వప్నావస్థలో కూడా అంతే గట్టిగా ఆ అహంకారం అనుభవానికి వస్తుంది కాబట్టి సబ్జెక్టివిటీ అనేది గట్టిగా అనుభవానికి వస్తుంది కనుక ఆ సబ్జెక్టు చేత దర్శించబడే జగత్తు దృశ్యము అది సత్యము అనేటువంటి నిర్ణయము తప్పు కాబట్టి క్రమంగా ఇది క్రమంగా తెలుసుకునే పద్ధతి తదభావేన అంటే జాగ్రత్త అవస్థనే నిషేధిస్తారు స్వప్నావస్థ వస్తారు దీన్ని కూడా నిషేధించండి తదభావేనా లోకోత్తరం స్వప్నావస్థను కూడా నిషేధించేస్తే ఇంకా సుషుప్తిలోకి వచ్చాము లోకోత్తరం అంటే సుషుప్తి నిత్యమంత్రమేణ స్థానత్రయాభావేనా పరమార్థ సత్యే ఇక్కడ ఏం చేస్తామంటే జాగ్రత్త అవస్థని స్వప్నంలో విలీనం చేసేస్తాం జాగ్రత్త సత్యంగా భాషిస్తుంది స్వప్నం కూడా సత్యంగా భాషిస్తుంది కదా స్వప్న కాలంలో కానీ స్వప్నం సత్యం కాదు కదా కాబట్టి జాగ్రత్త కూడా స్వప్నం వలే అసత్యమే కాబట్టి జాగ్రత్తను తీసుకెళ్ళి స్వప్నంలో కలిపేయండి ఈ స్వప్న జాగ్రత్తల్ని రెండింటినీ తీసుకెళ్ళి సుశుప్తిలో కలిపేయండి విలీనం చేసే క్రమం ధ్యానంలో చూడండి దీనికి ధ్యానం అంటే ఇలాగే ఉంటుంది ధ్యానం ఎలా ఒక గదిలోకి వెళ్తారు నేను ధ్యానం చేసుకోవాలి ఇగో ఇది ధ్యానం చేసుకునేటువంటి చాప సదారా చాప వేసుకుంటారు నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాను ఇది ఇదంతా జాగ్రత్తలు వస్తాయి కదా నేను ఉంటే కూడా జాగ్రత్త వస్తాయి కదా సో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చోవాలి లేకపోతే ఈ ఆసనంలో కూర్చోవాలని అడుగునీటగా పెట్టాలి ఇదంతా జాగ్రత్త వస్తాయి కదా కాబట్టి జాగ్రత్త వ్యవస్థతో ధ్యానం కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకుంటే ఇంక ఇప్పుడు యొక్క స్ఫురణ తప్ప ఇంద్రియ గ్రహణం లేదు కదా అయిపోయింది జాగ్రత్త క్లోజ్ అయిపోయింది ఎవడో మీరు కళ్ళు మూసుకుని చెవులతోటి శబ్దాలని వినడం మానేస్తే చెవులకి ఎవో పెట్టుకోక్కర్లా చెవులతోటి శబ్దాలని వినడం మానేయాలి ఉపేక్ష చేసేయాలి ఉపేక్ష చేసి అది ఎలాగైనా అడగద్దు జస్ట్ ఉపేక్ష చేయటమే ఉపేక్ష చేసేస్తే నామం లేదు రూపం లేదు రూపం కంటుతో చూసేది నామం చెవితో నామం లేదు రూపం లేదు కానీ మనస్సు ఉంటుంది మనస్సులో నేను కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను అని మనస్సు ఉంది అంటే అది స్వప్నావస్థ అయింది జాగ్రత్త వ్యవస్థ ఏమైంది స్వప్నావస్థలో విలీనం అయిపోయింది ఇప్పుడు మనస్సుని డ్రాప్ చేసేయండి డ్రాప్ ది మైండ్ ఏది ఆలోచించకండి ఆలోచించకుంటే ఏమైంది స్వప్నావస్థ జా తనలో జాగ్రత్తను చేసుకున్న స్వప్నం వెళ్ళి సుక్షుప్తంలో విలీనం వెళ్ళి అభావమేగా సుక్షుప్తం అంటే ఇప్పుడు ఆ సుక్షుప్తాన్ని కూడా ఏమీ లేని స్థితిని కూడా తనలో నింపేసుకుని అలా శుద్ధ చైతన్య రూపంగా నిలిచి ఉంటాడు అదే తుల్యము ఇదే ధ్యానము అంటే కాబట్టి ఒకే జాగ్రత్త అవస్థ మీరు జాగ్రత్త అవస్థ నుంచి అది క్రమం అదే క్రమం అంటే మీరు ఈ క్రమాన్ని రివర్స్ చేయకూడదు స్వప్నాన్ని జాగ్రత్తలో కలుపుతాను అంటే దేర్ ఇస్ నో మెథడ్ ఫర్ దాట్ దేర్ ఫోర్ డిస్ ది క్రమం ఇది ఆగమ ప్రకరణంలో కొంత చర్చించండి గురించి అది ఒక్కసారి మళ్ళీ భాష్యకారులు బ్లెస్డ్ది భవిష్యకళ ఈ రిమైండర్స్ చాలా చక్కగా అందంగా రిమైండ్ చేశారు ఇతం క్రమేణా ఈ క్రమంగా స్థానత్రయ అభావేనా మూడు స్థానములను మీరు అభావం చేసి కూర్చోబెడతారు అభావం అంటే ఏటో తెలుసునండి దాన్ని ఇలాగా స్థానము ఉంటే స్థానము ఒక ఒకటి ఘటము ఉన్నది ఘటము ఉంటే ఈ ఘటాభావం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఘటాన్ని తీసుకుని మొక్కలు ఇలా చింపేసేసి విరక్ కొట్టేస్తే ఘటాభావం వస్తుంది అంతేనా కానీ ఘటం లేదుగా ఉన్నదేమిటి వృత్తికొచ్చే సత్యం ఘటన కల్పన కదా కాబట్టి ఘటాభావం ఎలా వస్తుంది ఘటము కల్పితము అనే నిశ్చయమే ఘటాభావం ఇప్పుడు నెక్లెస్ మిథ్యా అని తెలియడానికి నెక్లెస్ని కల్వంలో పెట్టి ఇలాగ పొడిచేసి దాన్ని పౌడర్ చేసే అక్కర్లా ఏమీ చేయక్కర్లా దాన్ని జస్ట్ లీవిట్ అలోన్ ఇది మిథ్యా బంగారమే సత్యము తెలుసుకుంటే సరిపడుతుంది కాబట్టి తద్ అభావేనా అంటే తదు అభావ నిశ్చయేనా ఇర్థ ఈ జాగ్రత్త ఇప్పుడు మీరు ధ్యానం చేయాలనుకోండి ఇదంతా సత్యము దీన్ని నేను ఇలాగే పట్టు కూర్చోవాలంటే ధ్యానం ఏం చేస్తారండి కొంతమంది ధ్యానం క్లాసుకు వస్తారు నేను చూస్తూ ఉంటా చాలా సంసార్లు సంసారం థిక్గా ఉంటుంది ధ్యానం క్లాసు ఒక ఆయన ధ్యానం చేసుకున్నాడు ధ్యానం చేసుకుంటే సెల్ ఫోన్ మోగింది కొన్ని తప్పు మర్చిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ జేబులో ఇలా చేపెట్టే ఆ సెల్ ఫోన్ని దాని పీకి నొక్కేయాలి అంటే ఓ బటన్ ఉంటుంది దాన్ని నొక్కేయాలి అంతే కదా చేయాల్సింది అది ఆయన చేయలేదు ఆయన ఏం చేశాడు అది పైకి తీసి ఇలా చూసుకుంటున్నాడు దాంట్లో ఏం వచ్చింది మెసేజ్ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన దాన్ని బట్టి నేను ఏమని అర్థం చేసుకున్నానంటే సంసారం చాలా థిక్గా హెవీగా ఉంది ఇప్పుడు ఈ సరోవరం అంటే చెరువు ఉంటుంది చెరువులో గుర్రపు డెక్క అని ఒక వీడ్డు పట్టేసి ఉంటుంది ఉంటుంది చెరువు కానీ చెరువు చెరువు అనేది మీ కంటపడకుండా నీరు అసలు కంటబడకుండగా ఈ గుర్రపడి యొక్క లేయర్ ఆఫ్ లేయర్ గట్టిగా తిక్కుగా పట్టేసి వాడి హృదయం ఆయన హృదయంలో సంసారం అలా ఉంది ఆయన నేను ఆయన్ని ఎవరినో తప్పు పడుతున్నానని మీరు సంసారం తిక్కువగా ఉంటుంది వాడేం ధ్యానం చేస్తాడు ధ్యానం చేయాలంటే ఈ జాగ్రత్త వ్యవస్థ ఉండే సత్యత్వాభిమానాన్ని తిరస్కరించాలి అదే పోనివా ఈ జాగ్రత్త వ్యవస్థ ఎప్పుడూ ఉండిదే ఇది అంత సత్యం కాదేమో అని దాన్ని పక్కన పెట్టాలి తదభా అదే మనస్సు ఉంది అలాంటి మనస్సు ఏవో సంకల్పాలు నిరంతరంగా చేస్తూ ఉంటుంది మనస్సు అలా ఎప్పుడు అదే పనిగా ప్రీ ఉండడం అంత అవసరమా ఏమిటి ఏమి ఆలోచిస్తారు ఇలా కూర్చుని ఆలోచిస్తారు ఏం ఆలోచిస్తారు ఆయన ధ్యానం చెప్తూ ఉంటాడు మీరేమో సంసారం గురించి ఆలోచిస్తే కొడుకు గురించి కూతురు గురించి ఆలోచిస్తే ఏమవుతుంది వాళ్ళు మన గురించి ఆలోచించిన ఆలోచించరుతే మనం వాళ్ళ గురించి ఆలోచించడం పెద్దలు ఇది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు ఎప్పుడో ఒకసారి హాయ్ డ్యాండ్ అంటాడు అంతకుమించి వాడు మాత్రం అంతని పడతాడు వాడికి ఉండే సమస్యలు పడుతుంటారు కాబట్టి వీడు కొంచెం సంసారం నుంచి వీడు విట్రురా కావాలి ఎలా కూర్చొని ఆలోచించుకుంటే ఏమవుతుంది కాబట్టి ఈ ఆలోచనలు ఈ మనస్సును ఈ రకంగా ఎంగేజ్ చేయటము ఇది తప్పు అనే అభావ నిశ్చయం చేసి పారేయాలి దాంతో సో ఆ విధంగా ఈ క్రమంగా మీరు స్థానత్రయ అభావేనా అంటే స్థానత్రయాభావ నిశ్చయేనా అలా చేసుకుంటే ఏమవుతుందో తెలుసునండి పరమార్థ సత్యే తుల్యే అద్వయే అజే అభయే విదితే అని తెలుస్తుంది విదితే స్వయం ఏమిటి తెలుస్తుంది అంతకుముందు మీరు ఏమని చెప్పారు ఎనభై ఎనిమిదో శ్లోకంలో ఏం చెప్పారు పరమార్థ సత్యం తుర్యాఖ్యం అద్వయం అజం ఆత్మతత్వం అని చెప్పారుగా మళ్ళీ అన్నీ అవే పదాలు అక్కడ ఏకవచనము ప్రథమా ఇక్కడ ఏకవచనము సప్తమ సో తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది అదేనండి సత్యము పరమార్థ సత్యము అంటే అర్థం ఏంటో తెలుసిన మీరు ఇంద్రియములన్నీ సైలెంట్గా ఉన్నప్పుడు లోపల మనసు కూడా సైలెంట్గా అయిపోయినప్పుడు ఆ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఏదైతే గలదో అంటే కడుమూసుకున్నారు ఇంద్రియ వ్యాపారాలన్నీ స్తబ్ధంగా ఉన్నాయి మనస్సు కూడా నిశ్చలంగా ఉన్నాయి యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టేత తా మాహు పరమాంగతి ఎక్కడి నుంచి చెప్పండి శ్లోకం కఠోపరిషాద్ సో ఎలా పంచ అవతిష్టంటే ఐదు జ్ఞానేంద్రియాలు విలీనమైపోయి ఉంటాయి మనసా సహా మనస్సు విలీనమైపోయి ఉంటుంది సో తామాహు పరమాంగతి అదే పరమగతి అంటే అదే వైకుంఠం అదే కైలాసం అదే బ్రహ్మలోకం అదే ఆత్మ అదే ఈశ్వరుడు అదే దేవుడు అదే పరమగతి సో ఆ దాని నిలిచి ఉంటాడు అక్కడ ద్వైతం లేదు పుట్టుక చావు లేవు భయము లేదు రెండవది లేదు అటువంటి అద్వయ ఆత్మతత్వములందు నిలిచి ఉంటాడు దాని ఎందు నిలిచి ఉండడమే అది తెలియట అది తెలియట అన్నా దానియందు నిలిచి ఉండుట అన్న ఒక్కటే నిలిచి ఉండడం వేరు తెలియడం వేరు కాదు అక్కడ సతు చితు ఒక్కటే అది తెలిసింది తెలిస్తే ఏమిటవుతుందండి అది సర్వజ్ఞత అది దానికోసం వచ్చింది అనమాట స్వజమేవా ఏమన్నాది తెలుసుకున్నాడు దేనిని తెలుసుకున్నాడు సాధారణంగా తెలుసుకునేవాడు తెలియబడేది వేర్వేరుగా ఉంటాయి ఇక్కడ వీడు తనను తానే తెలుసుకున్నాడు స్వయంగా తెలుసుకున్నాడు తన స్వరూపాన్నే తెలుసుకున్నాడు కాబట్టి కర్తాకర్మ అనే విభాగలు ఏముండదు ఇంకా అంతా తెలుసుకునేవాడు తానే తెలియబడే అతరియ తత్వము తానే తెలుసుకుని తెలుసుకునేమవుతాడు సర్వజ్ఞత సర్వజ్ఞత్వము వస్తుంది సర్వజ్ఞత్వం అంటే ఏమిటో తెలుసునండి సత్ చిత్ సత్ అంటే సర్వము జ్ఞా అంటే చిత్ సర్వం జ్ఞానాతీతి అని కాదు సర్వమును తెలుసుకుంటున్నాడు అంటేలాగా కళ్ళు తెరిచి మనస్సు ఉపయోగిస్తూ ఇగో ఇదంతా నేను తెలుసుకుంటున్నాను అది సర్వమును తెలుసుకుంటా ఇక్కడ లేదుగా ఇక్కడ ఏమున్నాడు వాడే ఉన్నాడు చిద్రూపుడే ఉన్నాడు మరి ఇదంతా ఏమైంది ఆయనందే విలీనమైపోయింది కాబట్టి సర్వము తానే జ్ఞానము తానే సర్వశ్చాసౌ జ్ఞ సర్వశ్చాసౌ జ్ఞ సర్వజ్ఞ సద్భావ సర్వజ్ఞత తాను సర్వమై ఉండుతా తాను ఆ సర్వమును తనలో విలీనం చేసుకున్న జ్ఞా జ్ఞ అంటే జ్ఞప్తి शुद्धचैतन्यवण उन्दु एहा सर्वज्ञ आस्थिके अस्के महाध మహాబుద్ధే ఆయనకు మహాబుద్ధి మహాధీయ షష్ఠీ అకవచనం ఆయనకు ఆయన ఎవరు మహాబుద్ధే గొప్ప జ్ఞానము గలవాడు ఇది గొప్ప జ్ఞానం చూడండి ఊరికే బహిర్ముఖంగా ఉండడం గొప్ప జ్ఞానం కాదు అంతర్ముఖుడుగా ఉండు ఉంటూ అలా నిశ్శబ్దంగా సైలెంట్గా ఇన్నర్ సైలెన్స్ ఏది కలదో అది సర్వజ్ఞత్వము అది మహాబుద్ధి మహాజ్ఞానము అంటే అది అటువంటి మహాజ్ఞానము కలిగినటువంటి ఆ మహాత్మునకు ఇహా ఇక్కడనే సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది అంతేగాని ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఏదో అయ్యి సర్వజ్ఞుడు అవుతాడని కాదు ఇక్కడనే సర్వజ్ఞుడు అయిపోతాడు ఇహ అశ్విన్ లోకే నూరికే భాష్యకారులు అలా చెప్పారు ఈ లోకములు అంటే ఇంకా టీకాకారుడు ఏమవుతున్నాడు తెలిసిన అస్మిన్ శరీరే లోకం అంటే శరీరం లోక్యతే భుజ్యతే ఇది లోకం శరీరం లోకహ శరీరం సో ఈ శరీరంలో ఉండగానే మీరు సర్వజ్ఞత్వాన్ని పొందుతాను ఇప్పుడు కొండ ఉంది ఓ కుండీ నీవెవరు అన్నారనుకోండి నేను కుండను అని అది అంటే అది సర్వజ్ఞుడు కాలేదండి కుండను అందంటే ఇంకా సర్వజ్ఞం కాలేదు ఒకవేళది నేను కుండను అనకుండగా నేను మట్టిని అందనుకోండి అమ్మో అబ్బాయి పరిస్థితి మారిపోయింది మట్టితో చేసిన బొమ్మలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ దాని ఉన్నాయి నేను మట్టిని అంటే ఇప్పుడు నేను బంగారము అని కనుక అది అందంటే అది ఇంకా ఈ అమ్మగారి మెడలో మాత్రమే లేదు అది మొత్తం ప్రపంచమంతా అదే ఉంది నేను బంగారము అందంటే ప్రపంచమంతా అదే ఉంది మొత్తం నగల ప్రపంచమంతా దాని అందే నేను బంగారము అందంటే నేను నెక్లెస్ అని అందంటే అయిపోయింది అంతే ఈ మెడలోనే ఇంకెక్కడా లేదు ఇంకో చోట ఇంకో నెక్లెస్ ఉంది ఇది లేదు ఇంకా ఎంత తేడా చూడండి కాబట్టి అది సర్వజ్ఞత్వం ఎప్పుడైతే నేను మట్టిని అని తెలుసుకుందో అప్పుడు ఆ మట్టితో చేసిన పదార్థములన్నీ కూడా నేనే ఆ సర్వము నేనే అలాగే ఒక తరంగము కెరటము అంటారు కెరటాన్ని ఒయ్యి ఒయ్యి నీవెవరు అనంటే నేను కెరటము అని అందనుకోండి అంటే పరిచ్ఛన్నం అయిపోతుంది దీన్ని పూజ స్వామిజీ ఒక కథ కింద చెప్తారు ఆయన ఇవన్నీ చాలా చక్కగా వర్ణిస్తారు ఆయన చెప్పాలి మేము ఊరికే ఆయన చెప్తుంటే విని ప్యారోడీ చేస్తూ ఉండడం అంతకంటే ఇంకేద అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ కెరటం ఉన్నది ఆ కెరటం సముద్ర మధ్యంలో ఉంది అలాగా కెరటం అంటే అలా వెళ్తూ ఉంటుంది చాలా దుఃఖంగా ఉంది ఈ లోపల ఇంకో కెరటం కనపడింది దానికి ఆ కెరటం అడిగింది ఏమిటి అంతలోపు ఈ కెరటం చాలా ఉల్లాసంగా ఉంది అప్పుడు ఈ కెరటాన్ని అడిగింది ఎందుకంత దుఃఖంగా ఉన్నావాడి ఏం చెప్పమంటారు నేను అప్పుడు పుట్టాను ఇంకో కొంతసేపలో నేను గిట్టుతాను చూడు నాకంటే కూడా పెద్ద పెద్ద కిరటాలు చాలా ఉన్నాయి నాకంటే చిన్న కెరటాలు ఉన్నమాట వస్తావే కానీ నాకంటే గొప్ప కరటాలు పెద్ద కరటాలు చాలా ఉన్నాయి అందుకోసం నేను దుఃఖంగా ఉన్నాను అని అంది అట్లాంటిక్ కెరట ఈ ఇంకో కెరట అని నువ్వే కెరట అని వేను అంటే నేను ఇండియన్ ఓషన్ కెరట అని చెప్పింది అంటే ఇండియా నుంచి వెళ్ళి పాఠాలు చెప్తారు ఇండియన్ ఓషన్ కెరట నేను మరి నీకు దుఃఖంగా లేదు నువ్వు ఉల్లాసంగా ఉన్నావేమిటి అంటే చూడు నేను పుట్టను లేదు గిట్టను లేదు నేను సముద్రాన్ని నేను నీరును నేను కెరటమే కాదు కెరటంలా కనబడుతున్నానే కానీ వాస్తవానికి నేను పెరటం కాదు నేను నా స్వరూపం నీరు కాబట్టి నేను సముద్రం కంటే భిన్నంగా లేనే లేను నీరు అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ ఒక్క కెనటమే నాయందు ఉండుట కాదు నువ్వు ఇతర కెనటములు అన్నీ కూడా నాయందేగలవు నేను సర్వమును నాయందే కలిగి ఉన్నాను సర్వమును తెలుసుకుంటూనే ఉన్నాను నేను సర్వజ్ఞ కెరటమును అని చెప్పింది అని చెప్తే అప్పుడు అట్లాంటి కిరటం ఉంటుంది అయ్యో నువ్వు చాలా మహాత్ముడు మహాబుద్ధిశాలివి నీకు నేను దండం పెడుతున్నాను అని అంటుంది అట్లాంటి అప్పుడు ఈ కెరటం ఉంటుంది ఏమంటుందంటే తత్వమసి నేను ఏదై ఉన్నానో అది నీవే ఉన్నావు సుమా అని ఈ కెరటం ఆ కెరటానికి బోధిస్తుంది అప్పుడు ఆ కిరటం తన తత్వాన్ని తెలుసుకుని పుడతాను అవుతుంది అని అది నేను ఉంటే క్లుప్తంగా చెప్పేశాను స్వామీజీ అయితే పది నిమిషాలు చెప్తారు దాన్ని మొత్తం హాల్లో ఉండేవాళ్ళందరూ విరగబడి అవ్వేట్లాగా ఇంకా ఇవ్వగో పెడతారు దాంట్లో ఇంకా ఇవ్వగో పెడతారు ఆ అట్లాంటిక్ కిరటానికి ఇంకా ఇవ్వగో పెడతారు సో మీరు అదర్ అదరికెళ్ళి తీసేయాల్సి వస్తారు అది కాబట్టి నేను అగ్నిని తెలుసుకుంటే మొత్తం ఈ సృష్టిలో ఉండే మినుగుర్రులు స్పార్క్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ నేనే అయిపోతాను నేను గాలిని అని తెలుసుకుంటే అహం అం ది విండ్ అని తెలుసుకుంటే సకల ప్రాణులలో ఉండే ప్రాణవాయువుని నేనే అయిపోతాను నేను చైతన్యము తెలుసుకుంటే ఆ చైతన్యంలో ప్రకాశించేటువంటి జాగ్రత్త అవస్థ అంతర్గతమైన సకల ప్రపంచము నాయకుంటుంది కాబట్టి సో ఎలాగైతే స్వప్న ప్రపంచంలో నా చేతి చూడబడిన ప్రపంచమంతా కూడా నాయుండే ఉన్నదో అదేవిధంగా జాగ్రత్త ప్రపంచంలో కూడా నేను చూసే ప్రపంచము నాకంటే భిన్నంగా ఉందని నేను భ్రమపడే ప్రపంచమంతా కూడా నాయుండేయగలదు ఆ భ్రమ ఎప్పుడైతే తొలగిపోయిందో వాడు సర్వజ్ఞుడైపోతాడు సర్వము వాడే అయిపోతాడు వ్యక్తి స్వరూపుడుగా కూడా వాడే ఉంటాడు తిశయవస్తు విషయబుద్ధివాత్వ విధా సకృ కాబట్టి ఇటువంటి జ్ఞానము గలవానికి సర్వ్ర అంటే సర్వకాలములందుదేశములందు ఆ సర్వజ్ఞ వస్తుంది ఇప్పుడు జ్ఞా మేకింగ్ ద స్టేట్ అంటే ఈ జాగ్రత్త అవస్థ ఉందనుకోండి జాగ్రత్త అవస్థలో ఏమిటి జాగ్రత్త అవస్థ యొక్క ప్రత్యేకత అంటే స్థూలదేహం ఉంటుంది స్థూల స్థూల వ్యవస్థ ఉంటుంది స్థూలదేహము కలదు తర్వాత మనస్సు ఉంటుంది ఏమిటి మనస్సు నిన్న రాత్రి ఏ మనస్సు స్వప్నాన్ని దర్శించిండో ఆ మనస్సే కొత్త మనస్సేం కాదు అదే మనస్సు తదు అభావేనా అని ఉంటే మాట వరుస కన్నా ఆ మనస్సే మళ్ళీ ఇప్పుడు స్థూలదేహాంతో తాదాత్మ్యాన్ని చెంది జాగ్రత్త వస్తని అదే మనస్సు ప్రకాశింపజేస్తుంది అయితే ఆ మనస్సు పూర్తిగా నశించిపోయి కొత్త మనస్సేం రాలేదు అంతా అదే వాసనలు కదండి ఏ వాసనా అంతఃకరణంతో స్వప్నాన్ని చూస్తాడు కదా మరి జాగ్రత్తను ఇదేంతో చూస్తాడంటారు వాసనా విశిష్టమైన అంతఃకరణంతో జాగ్రత్తను చూస్తాడు సో మరి వాసన స్వప్నానికి తత్వంలో భేదమే ఉంటుంది రెండూ ఈక్వల్లీ అంద్రియలు అయిపోలేదా కనుక అదే మనస్సు అయితే మరి ఆ మనస్సుకి ఈ తేడా ఏమిటి అంటే అక్కడ మనస్సు సూక్ష్మస్థితిలో ఉంటుంది దానికి ఇంద్రియములు అనే ఒక స్థూలమైన వేషం లేదా మనస్సు సరే అది జాగ్రత్త అవస్థకు వచ్చేప్పటికీ అదే మనస్సు ఒక స్థూలమైన వేషాన్ని వేసుకుంది చూడండి ఇప్పుడు కానీ ఆ స్వప్నావస్థలో ఉండే మనస్సుని జాగ్రత్త కొత్తగా స్థూల వేషాన్ని వేసుకున్న మనస్సుని ప్రకాశింపజేసే సూర్యుని వంటి చైతన్యం ఏది గలదో అది సమానమే దాంట్లో ఏమీ భేదం లేదు ఆ ప్రకాశింపజేసే చైతన్యం సూర్యుని వంటిది అది సమానమే కానీ ఆ చైతన్యము స్వప్నావస్థలోని మనస్సులో ప్రతిఫలించి అక్కడ ఒక పరిచ్ఛిన్న రూపం స్వప్న భిన్నంగా ఉంటుంది జాగ్రత్త అవస్థలో ధరించినటువంటి మనస్సులో ప్రతిఫలించి మరి ప్రతిఫలనము చిదాభాష మా చిదాభాష అంటే అదే అహంకారము ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము భిన్నంగా ఉంటుంది కాబట్టి మీకు భేదం వల్ల అక్కడ ప్రతిఫలనం రిఫ్లక్షన్ వేరు ఇక్కడ రిఫ్లక్షన్ వేరు అక్కడ బెగ్గర్ ఉంటాడు స్వప్నంలో ఇక్కడ రాజు ఉంటాడు లేదా అక్కడ రాజు ఉంటాడు ఇక్కడ బెగ్గర్ ఉంటాడు ఆ ప్రతిఫలనం యొక్క భా భేదమే తప్పిస్తే ఆ ప్రతిఫలనమునకు కారణమైనటువంటి సూర్యుని వంటి ఆత్మ చైతన్యం ఏదైతే కలదో దానియందు ఎందు ఏ భేదము లేదు అదిగో ఆ స్వప్నాన్ని జాగ్రత్తని సమానంగా ప్రకాశింపజేసే ఏ ఆత్మ చైతన్యము గలదో అది నేనవుతాదు కానీ జాగ్రత్తలో ఉండే పరిచ్ఛన్న వ్యక్తిత్వము నేను ఎలా అవుతాను స్వప్నంలో ఉండే పరిచ్ఛన్న వ్యక్తిత్వము నేను కానప్పుడు జాగ్రత్తలోని పరిచ్ఛన్న వ్యక్తిత్వం మాత్రం నేను ఎలా అవుతాను అని తెలుసుకోవాలి సో ఆ విధమైనటువంటి సత్యాన్ని తెలుసుకుని సర్వ అతి సర్వలోక అతిశయ వస్తు విషయ బుద్ధిత్వాత ఆయన బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే సర్వజనులను అతిశయించినటువంటి సత్యాన్ని తెలుసుకున్న బుద్ధి ఆయన కలిగి ఉన్నాడు సర్వ సర్వలోకములను అంటే జాగ్రత్త అవస్థ లోకాలన్నీ అవస్థలే కాబట్టి అవస్థలలో ప్రతి ప్రకాశించే సర్వమును తెలుసుకునేటువంటి బుద్ధిని ఆయన కలిగి ఉన్నాడు అజ్ఞాని సర్వలోకేతి అంటే అధ్యస్త వస్తు జాత ఇర్థ అది సర్వలోకా జాగ్రత్త అవస్థలో ఎన్ని వస్తువులను ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారండి సినిమా ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్నీ మీరు తెలుసేసుకుంటున్నారు కదా కాబట్టి మీరు సర్వజ్ఞులే కదా సినిమా సర్వజ్ఞులు ఆ రెండు గంటలు సర్వజ్ఞులే జాగ్రత్త అవస్థలో మీ చేత తెలియబడే సర్వమే కదండి జాగ్రత్త అవస్థ అంటే అంతే ఆ సర్వము మీకు తెలుస్తోంది కదా కాబట్టి మీరే సర్వజ్ఞుడు ఏమం విధ ఈ విధంగా ఆత్మస్వరూపాలను తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు తులియమాత్మత్వైన జాగ్రత్త ఏమం విధ అంటే చూడండి నేను మళ్ళీ చెప్తాను జాగ్రత్త ఈ దేహముతో తాదాత్మ్యాన్ని చెంది ఒక ఫలానా పరిచ్ఛన్న వ్యక్తిత్వము నేను అని మీరు సేపు మీరు అల్పజ్ఞులుగానే మిగిలిపోతారు మీకు సర్వజ్ఞత్వం అనేది అసలు సంభవమే కాదు కానీ అలా కాకుండా ఈ పరిచ్ఛన్నం వ్యక్తిత్వము ఈ వ్యక్తిత్వమునికి ఎదురుగా ఆబ్జెక్ట్ రూపంగా కనపడే ప్రపంచము ఇదంతా కూడా ఒకే చైతన్యము చేత ప్రకాశింపజేయబడుతున్నటువంటి ముఖ్యా జాగ్రస్తు అని మీరు తెలుసుకుంటే ఆ పరిచ్ఛన్నం వ్యక్తిత్వం మీరు కాదు ఎమోర్ దానిని సకల జగత్తుని కూడా ప్రకాశింపజేసే సూర్యుని వంటి ఆత్మచైతన్యం మీరవుతారు అది సర్వమును ప్రకాశింపజేస్తూ ఉన్నది కనుక ఆ సర్వజ్ఞత్వం మీకు వచ్చేస్తుంది కాబట్టి అటువంటి సర్వజ్ఞులు మీరే అంటే స్వప్నం ఉన్నది స్వప్నంలో ద్రష్ట దృశ్యము రెండు ఉంటాయి ఏమండి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయండి రెండు ఒకేసారి వస్తాయి ద్రష్ట వచ్చిన క్షణంలోనే దృశ్యం వస్తుంది దృశ్యం వచ్చిన క్షణంలోనే ద్రష్ట వస్తుంది ఏమంటే రెండు ఒకేసారి కనపడ్డాయంటే అర్థం ఏంటండి ఒకేసారి కనపడ్డాయి ఒకేసారి విలీనం అయిపోయాయి అంటే రెండు ఒకే సోర్స్ నుంచి వచ్చి అదే సోర్స్లో విలీనం అవుతున్నాయని స్పష్టం అవట్లేదు రెండు ఒకేసారి వస్తాయి ఒకేసారి పోతాయి సో అది స్వప్నంలో మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే స్వప్నంలో ఒకవైపు ద్రష్టగా మీరు ఉంటారు ఇంకోవైపు దృశ్యంగా మీరు ఉంటారు ఆ రెండు మీరే స్వప్నంలో జాగ్రత్త కూడా అంతే జాగ్రత్త అవస్థలో ఒకవైపు ద్రష్టగా మీరు ఉంటారు రెండో వైపు దృశ్యముగా కూడా మీరే ఉంటారు అంటే అర్థం ఏంటో తెలుస్తుందండి మీరు ఒక పరిచ్ఛన్నమైన అహంకారము కాదు మీరు ఈ మూడు అవస్థల ప్రవాహము నందు సమానంగా ప్రకాశించే ఆ శుద్ధ చైతన్యమే మీరు ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుందండి ఏమవుతుందంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో పరిచ్ఛిన్నమైన అహంకారంతో మీరు అమేకమై ఉన్నప్పుడు ఏమవుతుంది బెంగలు భయాలు తర్వాత అన్ని సుఖాలు దుఃఖాలు అన్ని సమస్యలు అవన్నీ ఎవరికి చెందుతాయి ఆ జాగ్రత్త అవస్థలో ఉన్న పరిచ్ఛిన్న అహంకారానికి చెందుతాయి ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము నాది అని మీరు నిశ్చయించుకుని ఉన్నంత కాలము మీకు బెంగలు భయాలు కష్టాలు సుఖాలు దుఃఖాలు ఈ సంసార దుఃఖం అయిపోతుందండి పోదు మనుషులు ఏమనుకుంటారంటే ఆ పరిచ్ఛిన్న అహంకారము తాను అని నిశ్చయించుకుని ఈ బెంగలు భయాలు పోవడం కోసం వీళ్ళ వింబడా వాళ్ళ వెంబడా తిరుగుతూ ఉంటారు మూర్ఖత్వం వ్యామోహంతత్వం కోటలేదు పైగా మనిషి ఏమనుకుంటాడంటే ఈ ఉంగరాలు ఇవి పెట్టుకుంటే తాళ్ళు కట్టుకున్నా ఉంగరాలు పెట్టుకున్నా ఏదో అయిపోతుందని చెప్పేసి నేను చిన్నప్పుడు కాశీ తాడని పెట్టుకునేవాళ్ళం కాశీ తాడని అది భద్రం చేసుకుని సోమవారం నుంచి పరీక్షలు హై స్కూల్ పరీక్షలు స్కూల్ పరీక్షలు కానీ మీరు అప్పుడే అవి అవే సాలా లైఫ్ అండ్ డెత్ లైఫ్ సిచ్యువేషన్ లాగా ఉండేవి ఆ సోమవారం పొద్దున్నే వేసి దేవుడికి దండం పెట్టుకుని కాశీతాడు కట్టుకుని అప్పుడు వెళ్ళి ఆ పెన్నకు దండం పెట్టి అప్పుడు పరీక్ష రాసి వచ్చేవాళ్ళు అరవై ఏడు డెబ్బై ఆరు వయో వరకు వచ్చేదో పేసి బయటపడ్డామనుకోండి అంతవరకు బాగానే ఉంది సో ఈ విధంగా ఏమంటే కాశీతాడు కట్టుకుంటే పరీక్షలో మార్పులు వస్తాయని అనుకున్నాము అంటే దాన్ని బట్టి నిరాశం ఆ పదిచ్ఛిన్న వ్యక్తిత్వం అలాగే ఏడుస్తుంది దానికి అంతకంటే వివేకం ఎక్కడి నుంచి వస్తుంది వీడు పెద్దవాడు అవుతాడు పెద్దవాడై అవనా అంతకంటే ఉద్ధరిస్తాడు అనుకుంటున్నారు అందరూ పెద్దవాడవి కూడా అలాగే ఉంటాడు దేహం పెద్దది అవుతుంది బుద్ధి వికసించారు ఏ చైల్డ్స్ మైండ్ ఇన్ అన్ అడల్ట్ బాడీ ఈ మాట నాది కాదు కొద్ది స్వామీజీ ఎక్స్ప్రెషన్ మీషాలు న్నారు ఏమన్నారంటే చైల్డ్ కదా అది సరే అంటే మేసాలు వచ్చేసాయి గడ్డాలు వచ్చేసాయి కానీ వీడు బాలిష మాలపుడే అంటే వివేకమేమీ పెరగలేదు మేసాలు వచ్చేసే గడ్డలు వచ్చేసే అవి నల్లబడి తర్వాత తెల్లబడి కూడా అయిపోయాయి అయినా ఇంకా ఆ చైల్డ్ లెస్నెస్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము నేను అని నెత్తిన వేసుకుని దానితో పాటు వచ్చేటువంటి బెంగలు భయాలు సుఖాలు దుఃఖాలు అన్నీ అనుభవిస్తూ ఏవో ఆ పరిచ్ఛన్న అహంకారం అలాగే ఉండగా ఇవి పోయే ఉపాయం మీరు వెతుక్కుంటున్నాడంటే ఆ పరిచ్ఛిన్న అహంకారంలో ఉండే వ్యామోహము యొక్క విలాస తప్ప మరి కాదు స్వరూపే ఒక్కసారి తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు ఒకేసారి తెలుసుకుంటాడు పదిసార్లు తెలుసుకోవడం ఒకేసారి తెలుసుకుంటాడు ఇట్స్ అన్ ఎక్స్ప్లోర్షన్ ఆ ఎక్స్ప్లోర్షన్లో మైండ్ చిన్న భన్నం అయిపోతుంది మైండ్లో ఉండే బెంగలు భయాలు ఒక్క రాగాలు ద్వేషాలు ఎక్స్ప్లోర్డ్ చేస్తే ఉంటుందండి ఇప్పుడు బాల్ని ఎక్స్ప్లోర్డ్ చేశారనుకోండి ఆ బాల్ మీద బొమ్మలో విగిసి అలంకారాలు మీకేసి ఎక్స్ప్లోర్డ్ చేశారనుకోండి ఏమవుతుంది ఎప్పుడైనా జూమ్మలో పోయి కాల్చినప్పుడు మొన్నాడు ఆ కాగిత ముక్కలు చూసారా రోడ్డంతా కాగిత ముక్కలే అలాగ అయిపోతుంది మనస్సులో ఉండే రాగద్వేషాలు భయాలు సుఖాలు దుఃఖాలు ఆసక్తులు సూపర్ స్టిషన్స్ అన్ని వాసనలు కూడా తునాతునకలు అయిపోతాయి అంతే ఇంకేం మిగలదు ఆకాశంలాగ అయిపోతుంది సో ఆ విధమైన జ్ఞానాన్ని వాడు పొంది ఉంటాడు సపర్ద్విధితే స్వరూపే వ్యభిచారాభావాత్యర్థ వ్యభిచారము ఉండదు వ్యభిచారము అంటే తిరిగి అజ్ఞానం వెనక్కి వచ్చేయటము అనేది ఉండదు కాబట్టి అజ్ఞానం ఎప్పుడైతే అంటే దీనికి ఒక చెప్తారు శిశువు తల్లి గర్భం నుంచి ఒకసారి జన్మించాక మళ్ళీ వెనక్కి తల్లి గర్భంలోకి వెళ్ళడం ఉండదు ఇంకా ఒకసారి జర్మించేస్తే ఇంకా అంతే దట్ ఈజ్ ఫైనల్ మళ్ళీ తల్లి గర్భంలోకి ఇంకా వెళ్ళడం అనేది ఉండదు అదేవిధంగా ఈ మనస్సు అనే అజ్ఞానం నుంచి ఒక్కసారి బయటపడిపోతే మళ్ళీ అదే అజ్ఞానంలోకి అడుగు పెట్టడం అనేది ఉండదు వ్యభిచారము ఓసారి జ్ఞానం ఓసారి అజ్ఞానము అలాంటివి ఉండదు నహీ పరమార్థ భవాదు అది అన్యాం ప్రవాదుకానం ఉంటుంది జ్ఞానం పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది దాన్ని టీకాకారుడు బాగా రాశాడు ఆ విధంగా ఈ జ్ఞానికి ఉండదు ఆ వాక్యము ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్ టైం అవచ్చింది మీరు ఇబ్బంది పడతారు ఎంతకంటే ప్రొలాంగ్ చేస్తే దీన్ని ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పి నేను ఆపేస్తాను యూరప్లో అమెరికాలో ఫిలాసఫీ బాగా డెవలప్ అయింది వాళ్ళు ఆ ఫిలాసఫీ గురించి రామతీర్థ స్వామి రామతీర్థం ఉన్నారంటే వాళ్ళతోటే ఉన్నారు ఆయన వెళ్ళి మీ ఫిలాసఫీలో మీరు అవస్థాత్రేయ వివేకం ఉందా అని లేదు ఎంతసేపు జాగ్రత్త అవస్థలో ఉన్న అనుభవాల్ని పోగేసి ఫిలాసఫీ రాసుకుంటూ పోవడమే అరిష్టాట్లైనా అంటే టోలమేనా అంటే అంతే తప్ప స్వప్నావస్థను ఎప్పుడైనా ఫిలాసఫీలో పెట్టి నువ్వు ఆలోచించావా గురించి ఆలోచించావా ఈ అదర్ స్టేట్స్ రెండు వదిలిపెట్టేసి కేవలము వేక్ఫుల్ స్టేటే సత్యం నువ్వు ఫిలాసఫీ డెవలప్ చేసేవే ఈ వేక్ఫుల్ స్టేట్లో నువ్వు లెక్కేసిన సత్యము ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి పరిచ్ఛిన్న అహంకారము ఈ రెండూ కూడా సుశుప్తిలోకి వెళ్ళేప్పటికీ ఈ అభిచారం వచ్చేస్తుంది రెండూ కూడా లేకుండా పోతాయి కాబట్టి మీ ఆత్మ ఆత్మతత్వాన్ని నీవు కేవలము జాగ్రత్త అవస్థని మాత్రమే విశ్లేషణ చేసి తెలియజాలవు మూడు అవస్థలను చేసినప్పుడు మాత్రమే సర్వజ్ఞత్వం అనేది సిద్ధిస్తుంది అని చెప్పేవారు ఈ ఆఖరి వాక్యము రేపు పూర్తి చేసి తర్వాత శ్లోకానికి వెళ్ళిపోవాలి పూర్ణమిగ పూర్ణమిదం పూర్ణా పూర్ణముదక్ష్యత